శ్రీ శ్రీ శ్రీ సాధు నిశ్చల్దాస్వామీజీ వారి చేరచింపబడిన శ్రీ విచారసాగరము అనేటువంటి గ్రంథాన్ని యథామతిగా మంగళాచరణము చింతన చేసి మూల గ్రంథంలో అనుబంధ సామాన్య నిరూపణం అనేటువంటి మొదటి తరంగమును ప్రారంభించుకున్నాము ఈ గ్రంథము విచారసాగరము అని నామమును అంకితం చేశాడు శ్రీ సాధు నిచ్చలదాస్ స్వామీజీ వారు ఉపనిషత్తులలో బ్రహ్మసూత్రాల్లో శ్రీమద్భగవద్గీతయందు కూడా ఏ తత్వము చెప్పబడిందో విచారించబడిందో అదే విషయాన్ని మనకు ఈ గ్రంథం ద్వారా బోధిస్తూ అంటే ఈ గ్రంథము వేదాంత వేద్యమైనటువంటి పరబ్రహ్మమును బోధించేటువంటి గ్రంథము ఈ గ్రంథమునకు సాగరం యొక్క ఉపమానము ఎందుకు ఇచ్చాడు అది మనకు చెప్తూ ఉన్నాడు ఒకటవ టిప్పణంలో చూడండి ప్రతివాది వా శిష్య రూపు పవన్ కరికే జో సిద్ధాంతి వా గురురూపు మేఘ సముద్రమునకు ఈ గ్రంథమునకు సాదృశ్యమును చూపెడుతూ ఉన్నాడు గ్రంథకర్త ప్రతివాది కానీ లేదా శిష్యుడు కానీ వీరి ప్రేరితమైనటువంటి సిద్ధాంతి కావచ్చు లేక గురువు కావచ్చు ప్రతివాది చేత ప్రేరితమైన వాడు సిద్ధాంతి శిష్యుని చేత ప్రేరితమైనటువంటి వాడు గురువు సిద్ధాంతి రూప లేదా గురురూప మేఘము అని తెలుసుకోవాలి ఇక తిస్కరి బైజో విచార రూపు జలికి వర్ష వర్షము మనకు మేఘము నుండే కురుస్తుంది కదా సిద్ధాంతి లేదా గురురూప మేఘము వారి యొక్క ముఖార నుండి విచార రూప జలం యొక్క వర్షము కురుస్తుంది తా సహిత అంటే విచార సహిత తాకా విషయరూప వేదిక సిద్ధాంత జలహే ఈ విచార రూప జలం అనేటువంటి వర్షము కురుస్తుంటే ఆ వర్షంలో ఏముంటుంది ఏం కురుస్తుంది వర్షరూపంలో జలమే కదా మరి ఏమిటా జలము అని ఆ విచారానికి విషయ రూపమైనటువంటి వేదాంత సిద్ధాంతము వేదముల యొక్క సిద్ధాంతము అనేదే జలము వేదముల యొక్క సిద్ధాంతం ఏముంటుంది నిర్ణీత అర్థము అంటే జీవబ్రహ్మల యొక్క ఏకత్వం లేదా ప్రత్యేక భిన్న పరబ్రహ్మమే విషయము అది సిద్ధాంతం ఆ జలము తాకా సాగరికి న్యాయ విస్తీర్ణ హోనేకరి సాగర రూపు గ్రంథే బట్ ఆ సిద్ధాంత రూప జలము సాగరం వల్ల విస్తీర్ణమై ఉన్నందువలన ఈ గ్రంథము సాగర రూపమున్నది అంటే ఆ సిద్ధాంతాన్ని విస్తారంగా ప్రతిపాదించేటువంటిది ఈ గ్రంథము యాథో విచార సాగరకయ్యే అందుకని ఈ గ్రంథము సాగరముతో ఉపమానమిచ్చి చెప్పడం జరిగింది తాకి ఆదితే లేకే అంత పర్యంతకే వర్ణంకి సమష్టి రూపు భూమికాహే ఇక సాగర రూప జలము నిలబడడానికి దానికి ఆధారము భూమి భూమిక ఉండాలి కదా భూమి ఉంటేనే ఆ భూమిని ఆశ్రయించుకొని జలం నిలుస్తుంది మరి ఈ సాగర రూప జలము నిలబడాలి అంటే సాగరం యొక్క అడుగున ఆ భూమి ఏమిటి ఆధారము ఆశ్రయము అని చెప్తున్నాడు ఈ గ్రంథరూప సాగరమునకు భూమిక రూపమైనటువంటి వర్ణముల యొక్క సముదాయం అంటాడు ఎందుకంటే ఇప్పుడు ఈ గ్రంథంలో అన్ని అక్షరాలే ఉన్నాయి కదా అక్షరాలు కాక మరేమున్నాయి చెప్పండి గ్రంథంలో ఈ అక్షరాలు వర్ణాలు ఉన్నాయి అయితే వర్ణాల యొక్క సముదాయానికి పదము అంటారు పదముల యొక్క సముదాయానికి వాక్యము అంటారు వాక్యముల యొక్క సముదాయానికి గ్రంథము అంటారు కాబట్టి ఈ గ్రంథరూప సాగరానికి భూమిక ఎవరు చెప్పండి వర్ణములు వర్ణములతోని పదము పదముతోని వాక్యము వాక్యముతోని గ్రంథము అందుకని ఈ సాగర రూప ఈ గ్రంథము నాకు భూమిక వర్ణములు అక్షరాలు అంటాడు వర్ణములంటే అక్షరాలు ఇవి భూమిక రూపంలో ఉన్నాయి తామే ఉక్త వేదిక సిద్ధాంత రూప జల్ భరహే గ్రంథంలో సిద్ధాంత రూప జలము నింపబడింది అంటే వేదముల యొక్క ముఖ్య తాత్పర్య విషయమైనటువంటి ఏ పరబ్రహ్మ తత్వం ఉన్నదో నిర్ణీతమైనటువంటి సిద్ధాంతం ఉన్నదో నింపబడింది ఆ సిద్ధాంతమే జలం అనుకున్నాం కదా ఆ జలము ఈ గ్రంథంలో నింపబడింది అంటే మనకి గ్రంథం లోపల వేదముల యొక్క నిర్ణీతార్థమైనటువంటి సిద్ధాంతమే ప్రతిపాదించబడుతుంది అని తెలుసుకోవాలి ఇక రెండో పేజీలోకి రండి టిప్పణంలో యాకే సప్త ప్రకరణ రూపు తరంగు కహియే లహరియా మనం నేను చెప్పుకున్నాం కదా ఈ గ్రంథంలో ఏడు తరంగముల రూపంలో అధ్యాయాలుగా విభజింపబడింది ఏడు విభాగములు చేయబడింది ఒక్కొక్క విభాగానికి తరంగము అని పేరు పెట్టాడు అదేవిధంగా భగవద్గీతలో పద్దెనిమిది అధ్యాయాలు అని చెప్పుకుంటాం ఇక్కడ కూడా ఏడు తరంగములు ఉన్నాయి ఒక్కొక్క తరంగం ఒక్కొక్క విభాగం అట్లా ఏడు విభాగాలుగా విభజించి మనకు ఈ వేదముల యొక్క నిర్ణీతార్థ రూపమైనటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు శ్రీ సాధు నిచ్చలదాస్వామీజీ వారు అయితే ఇందులో ఏడు తరంగములు ఉన్నాయి ఏడు అధ్యాయాల మాదిరిగా ఏడు పది అనుకోండి యామె అనేక ఛందరూపో స్వల్ప జల అనేక ఛందస్సుల చేత దోహలు ఇచ్చాడు ఇందులో ఆ దోహల లోపల ఛందస్సు ఉంటుంది ఆ స్వల్పమైనటువంటి ఛందస్సు అనేటువంటిది జల జంతువుల్లాగా తెలుసుకోండి సామాన్య జల జంతువులు ఉన్నాయి ఏమిటి ఇక్కడ ఈ గ్రంథ రూప సాగరంలో జల అంటే ఈ ఛందస్సు రూపమైనటువంటి పద్యాలు కఠిన ప్రసంగ రూపం చూడు అక్కడక్కడ క్లిష్టమైనటువంటి ప్రక్రియలు కూడా ఉన్నాయి ఈ గ్రంథంలో వాటిని అర్థం చేసుకోవడము కష్టమవుతుంది అవి ఏంటి అని అంటే సాగరంలో ఏ విధంగా ముసళ్ళు ఉంటాయో అట్లా ఈ గ్రంథంలో కూడా కొన్ని కొన్ని కఠినమైనటువంటి ప్రక్రియలు ప్రసంగాలు కూడా ఎదురవుతాయి అవి మకరములలాగా ముసళ్ళలాగా అని తెలుసుకోవాలి ఉత్తమ చందరూప అనంటే ముత్తి చిప్పలు అనేక ఛందస్సుల చేత పద్యాలు కూడా ఇందులో ఉన్నాయి కాబట్టి అవి ముత్య చిప్పలుగా తెలుసుకోవాలి వాటిలో వర్ణమైత్రి అంటే గతి ప్రాసలు మొదలైనటువంటివి ఉంటాయి కదా అరే అలంకారయుక్తంగా కూడా శబ్దాలు దోహల్లో వాడబడినవి ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా ఇక్కడ మౌక్తికములు అంటే ముత్యములు అని తెలుసుకోవాలి అందులో శుద్ధ బ్రహ్మస్వరూపం యొక్క నిర్ణయ రూప మణి మాణిక్యాలు కూడా ఉన్నాయి అనేక ప్రక్రియల చేత శుద్ధ బ్రహ్మం యొక్క ప్రతిపాదనము చేయబడింది కాబట్టి అట్లాంటి శుద్ధ స్వరూపం యొక్క నిర్ణయ రూప మణి మాణిక్యాలు ఉన్నాయి అని తెలుసుకోవాలి అట్లే వివేకాది సాధన రూప చతుర్దశ రత్నములు ఉన్నాయి ఈ విధంగా సముద్రంలో పద్నాలుగు రతనాలు ఉంటాయని చెప్పబడ్డాయి పురాణాల్లో హాలాహలము విషము కామధేనువు ఐరావతము ఉచ్చైసరవశం గుర్రము కౌస్తుభమని పారిజాత పుష్పము మరియు అప్సరాస్త్రీలు మరియు లక్ష్మీదేవి మరియు వారుణీదేవి అంటే సురాదేవి మధుర మరియు ధనువంతరి అట్లే అమృతము మరి పాంచజన్యము అనేటువంటి శంఖము మరి చంద్రుడు కల్పవృక్షము ఇవన్నీ కూడా పదనాలుగు రతనాలు సముద్ర మంతరం నుండి సముద్రంలో నుంచి వెలువడినవి అని పురాణాలు చెప్తూ అట్లే విచార సాగరంలో కూడా పద్నాలుగు రత్నాలు ఉన్నాయి వివేకము వైరాగ్యము షట్ సంపత్తి అంటే శమము దమము ఉపరత్తి తితిక్ష శ్రద్ధ సమాధానం మరి ముందు క్షుప్తము శ్రవణము మననము నిధిధ్యాసనము తత్వం పదార్థ శోధన మరియు మహావాక్య ఉపదేశము ఈ విధంగా పద్నాలుగు రత్నాలు విచార సాగరంలో ఉన్నాయి తెలుసుకోవాలి ఇక ఈ సాగరమును దాటడానికి జిజ్ఞాసు యొక్క బుద్ధి అనేదే నౌకా అని చెప్పబడింది మరియు ఈ గ్రంథం యొక్క అభ్యాస రూప అంటే పునఃపున చింతన రూప శుభ పవనం అనగా గాలి ఎందుకంటే నౌక సాఫీగా చక్కగా గమ్యాన్ని చేరుకోవాలంటే దానికి అనుకూలమైనటువంటి గాలి కూడా వీచాలి కదా కాబట్టి శుభ పవనము అభ్యాసము అంటాడు ఇప్పుడు బ్రహ్మనిష్ట గురుప కర్ణధారం అంటే నౌకను నడిపించేటువంటి కేవట్ ఆ కర్ణధారుడైనటువంటి గురువు ముముక్షువులను ఈ భవసాగరం నుంచి దాటించేవాడు కాబట్టి గురుదేవుడు కర్ణధార అంటే కేవటంటే ఆ నావను నడిపేవాడు కర్ణధారం గురుం ప్రాప్య తద్వాక్యం ప్రవవదృఢం అభ్యాస వాసనా శక్త్య తరంతి భవసాగరం అని అంటూ యోగశిఖోపనిషత్తు आरोप संसार रूप कुदेश संबंधी अज्ञा रूप आवरती संसार रूप कुदेश संबंध अज्ञा रूप युवलीतीर समुद्र की युवलीतीरमीबीं इक मोक्षरूप स्वदेश संबंधी ज्ञा रूप पारवर पारती मोक्ष अदी పొందడానికి జ్ఞానం కావాలి కదా ఆ జ్ఞానంతో సంబంధమైనటువంటి మోక్ష రూప స్వదేశమే అవతలి తీరము అని తెలుసుకోవాలి ఇక శ్రద్ధాపూర్వక అధ్యయనం చేత ఈ గ్రంథాన్ని శ్రీ గురుదేవుని యొక్క ముఖార నుండి శ్రద్ధాపూర్వకంగా అధ్యయనం చేసినట్లయితే మోక్షరూప సుదేశము ప్రాప్తమవుతుంది ఇదే ఫలము ఈ విధంగా విచార అనేటువంటి గ్రంథము సాగర ఉపమానం సాగరం చే రూపకం చేసి చెప్పడములో తాత్పర్యము ఉంది ఇక దేహలో పేఖి అనే శబ్దానికి తెలుసుకునుట అంతే పేకి అంటే తెలుసుకునుట ఇట్లా గురుముఖ ద్వారా శ్రద్ధాభక్తి పూర్వక ఈ గ్రంథం యొక్క శ్రవణ మరణ రూప విచారమును చేసి సస్య రూపాన్ని తెలుసుకోవాలి తెలుసుకుంటే ఏం ఫలము అనంటే ముదితం అంటే మోక్షం కలుగుతుంది అనగా స్వరూపుకే సాక్షాత్కార రూప పరోక్ష జ్ఞాన ద్వారా అవిద్య తత్కార్య రూప అనర్తికి నివృత్తి పూర్వక పరమానందుకు ప్రాప్త శ్రద్ధాభక్తి పురస్సరముగా ముముక్షువు శ్రీ గురుదేవుని యొక్క ముఖార నుండి ఈ విచార సాగరం అనేటువంటి గ్రంథాన్ని చక్కగా శ్రవణము మననము ఈ ధ్యాసనం చేసినట్లయితే అప్పటికి బద్ద దృఢ అపరోక్ష జ్ఞాన రూప వృత్తి ఏర్పడుతుంది అహం బ్రహ్మాస్తమైనటువంటి జ్ఞానం కలుగుతుంది దానికే చర్మ సాక్షాత్కారమని కూడా అంటారు దానిచేత ఏమవుతుంది అనంటే అవిద్య దాని కార్యమైనటువంటి అనర్థం ఇది రూప సంసారము నివృత్తి అవుతుంది మరియు తర్వాత పరమానంద రూప ప్రాప్తి ఇది మోక్షము ఇదే ఈ విచార సాగరం యొక్క అధ్యయనం ద్వారా కలిగేటువంటి ఫలం ఇక ధీర అనే శబ్దానికి అర్థం చెప్తూ జో బుద్ధి తాకు రా కహియే విషయాన్ని రక్షాకరే ధీ అంటే బుద్ధి ఆ బుద్ధిని శబ్ద స్పర్శ రూపరసగంధాది విషయాల నుండి ఎవరైతే రక్షిస్తారో వాళ్ళే ధీర పురుషులు అని చెప్పబడింది ఐసాజో బ్రహ్మచర్యాదికి సాధనకరి సంపన్న అధికారి సోఇహీర్ఘహం ఈ విధంగా బుద్ధిని శబ్ద స్పర్శ రూపరసగంధాది విషయాల నుంచి రక్షిస్తూ శ్రీ గురుదేవుని యొక్క ముఖార బిందం నుండి తత్వమస్యాది మహావాక్యాలను శ్రవణం చేస్తూ బ్రహ్మచర్యాది నియమములను పాటిస్తూ ఎవరైతే సాధన చేస్తూ ఉంటాడో ఆ సాధన చతుష్ట సంపత్తి కలిగినటువంటి పురుషుడే ఇక్కడ అధికారి అతడే ధీర పురుషుడు అని చెప్పబడింది ఈ విధంగా సాగరూపమంగా ఈ గ్రంథాన్ని రూపకం చేసి చెప్పి ఏ మోక్షం కోసమైతే ఈ గ్రంథాన్ని మీరు రాస్తూ ఉన్నారో ఆ మోక్షము అనేక సంస్కృత గ్రంథాల చేత కూడా కలుగుతుంది కదా మరి ఆ సంస్కృత గ్రంథాలు పూర్వం ఎన్నో ఉన్నాయి కోకొల్లలు ఉన్నాయి మరి అవన్నీ ఉండంగా మీరు భాషా గ్రంథాన్ని ఎందుకు రాస్తున్నారు అని ఈ విధంగా శంఖ ప్రాప్తమైనప్పుడు దోహను ప్రవృత్తం చేశాడు సూత్ర భాష వార్త ప్రభుత్వ గ్రంథ బహుతురణి తి భాషాకరు లక్ష్మీమతి మంద అజాని అయ్యా పూర్వమే సూత్ర గ్రంథాలు సూత్రాలపైన భాష్యాలు మరి వార్తకాలు మొదలైనటువంటి అనేక సురభాని అంటే సంస్కృత వాణి లోపల సంస్కృత భాష లోపల ఉన్నాయి ఉపనిషత్తులు ఉన్నాయి ఉపనిషత్తుల యొక్క సారభూతమైనటువంటి సూత్ర భాష్య వార్తలు ఎన్నో గ్రంథాలు ఉన్నాయి అయినా కూడా తథాపి అయినా కూడా ఎవరైతే సంస్కృత గ్రంథములను విచారం చేయుట ఎందు అల్పబుద్ధి కలిగి అంటే మంద బుద్ధి కలిగినటువంటి వారు ఉన్నారో మరి స్వస్వరూప అజ్ఞానం కలిగి ఉన్నారో అటువంటి పురుషులను గమనించి సంస్కృత భాష రాదు కానీ ముక్తిని పొందాలనేటువంటి తపనైతే అటువంటి పురుషుల కోసము నేను హిందుస్థానీ భాషలో విచార సాగరం అనేటువంటి గ్రంథాన్ని వ్రాస్తున్నాను అని సమాధానం చెప్పాడు శ్రీ సాధు నిశ్చల్దాస్ స్వామిజీ వారు టీకా చూడండి ఎద్యపి సూత్ర భాష్య వార్కే ప్రభుత్తి కహియ ఆది లేకే ఎద్యపి మీరు శంక చేస్తున్నట్లు సూత్రములు భాష్యములు మరియు వార్తీకములు ఈ మొదలుకొని సురబాణి కహియే సంస్కృత గ్రంథ బహుతహ్ సురబాణి అంటే దేవతలు మాట్లాడుకునేటువంటి వాణి భాష దేవభాష అంటారు సంస్కృత భాషకు దేవభాష అనుకుంటారు సురబాణి అంటారు ఈ సంస్కృత భాషలో అనేక గ్రంథాలు ఉన్నాయి షట్ దర్శనాలు మనకు హిందూ సంప్రదాయంలో విద్యమానం ఉన్నాయి పూర్వమీమాంస ఉత్తరమీమాంస సాంఖ్యము యోగము న్యాయ వైశేషిక అనేటువంటి ఆరు దర్శనాలు ఆస్తిక దర్శనాలు చెప్పబడ్డాయి ఇక ఆరు నాస్తిక దర్శనాలు కూడా ఉన్నాయి బుద్ధుని యొక్క అనుయాయులు నలుగురు మాధ్యమికులు యోగాచారి సౌత్రాంతికులు వైభాషికులు నలుగురు నాలుగు మతాల వల్లవి ఇక జైన చార్వాక ఇవి రెండు ఇవి ఆరు నాస్తిక దర్శనాలు అని చెప్పబడ్డాయి అయితే ఈ ఆస్తిక దర్శనాలుగా చెప్పబడినటువంటి ఆరు దర్శనాలు ఏవైతే ఉన్నాయో పూర్వమీమాంస ఉత్తరమీమాంస సాంఖ్య యోగ న్యాయ వైశేషిక వీటన్నిటికీ కూడా సూత్ర గ్రంథాలు మూల గ్రంథాలు ఉన్నాయి ఉత్తరమీమాంస అంటే వేదాంత శాస్త్రానికి బ్రహ్మసూత్రాలని కూడా అంటారు వీటికి కర్త ఎవరు అని అంటే కృష్ణ ద్వైపాయనుడైనటువంటి శ్రీ వేద వ్యాస మహర్షి ఐదు సూత్రాలతో ఉత్తర మీమాంస శారీరక మీమాంస వేదాంత మీమాంస యుక్తి ప్రస్థానము అని అనేక పర్యాాలతో చెప్పబడేటువంటి బ్రహ్మ సూత్రాలను రచన చేశాడు కొన్ని సూత్రాలు చిన్న చిన్నగా ఉంటాయి వాక్యాలు అతతో బ్రహ్మజిజ్ఞాస జన్మాద్యశయత శాస్త్ర యోనిత్వాత్ తత్వ సమన్వయాత్ ఈ తీర్ణ శబ్దం ఇత్యాది సూత్రాలు అట్లే పూర్వమీమాంసా శాస్త్రానికి శ్రీ వేదవ్యాస మహర్షి యొక్క శిష్యుడే అయినటువంటి జైమిని ఆచార్యులు సూత్రాలు రాశాడు అట్లే సాంఖ్యశాస్త్రమునకు కపిల మహర్షి మరి యోగ శాస్త్రమునకు శ్రీ భగవాన్ పతంజలి న్యాయశాస్త్రమునకు గౌతమ ఋషి వైశేషిక దర్శనమునకు కాణాద ఋషి సూత్రాలు రాశాడు ఈ ఆరు ఆస్తిక దర్శనాలు మూల గ్రంథాలు సూత్ర గ్రంథాలు వాటిపైన మళ్ళీ ఒక్కొక్క దర్శనానికి భాష్యాలు కూడా రాయబడ్డాయి ఉత్తరమీమాంస అంటే బ్రహ్మసూత్రాలకు భాష్యము శ్రీ శంకరాచార్యుల వారు రాశారు మరియు పూర్వమీమాంసా శాస్త్రము జయుని ఆచార్యులు ఏదైతే సూత్రాలు రాశారో వాటికి శ్రీ షాబరస్వామి అనేటువంటి మహాత్ముడు భాష్యం రాశాడు అట్లే సాంఖ్యశాస్త్రమునకు కపిల ఋషి ఏవైతే సూత్రాలు రాశారో వాటికి భాష్యము విజ్ఞానభిక్షు అనేటువంటి మహాత్ముడు భాం రాశాడు సాంఖ్య ప్రవచన భాష్యము అంటారు ఇక వైశేషిక దర్శనానికి భాష్యము ప్రశస్త పాద అని అంటారు ప్రశస్త పాదులు అని భాష్యం రాశారు న్యాయశాస్త్రానికి వాత్సాయన ఋషి భాష్యం రాశాడు మరియు యోగ శాస్త్రానికి శ్రీ వేద వ్యాస మహర్షుల వారే భాష్యం రాశారు ఈ ప్రకారంగా ఆరు సూత్ర గ్రంథాలకు షడ్ దర్శనాలకు భాష్య గ్రంథాలు కూడా ఉన్నాయి ఆ భాష్యాలపైన మళ్ళీ వార్తీకాలు కూడా వెలువడ్డాయి పూర్వమీమాంస దర్శనానికి వార్తీకాలు శ్రీ కుమారుల భట్ శ్లోకవార్తీకము తంత్రవార్తీకము అని వార్తీకాలు రాశారు మరి ఉత్తరమీమాంసకు వార్తారులు శ్రీ సర్వజ్ఞాత్వ మునీంద్రుల వారు సంక్షేప శారీరకమే అని చెప్పబడింది అట్లే అన్యాన్య శాస్త్రాలపైన కూడా వార్తకాలు ఉన్నాయి ఇంతే కాకుండా మనకు మూల గ్రంథాలు నాలుగు వేదాలు ఆ వేదాల్లో ముఖ్యంగా ఉపనిషత్తులు అద్వైతత్వాన్ని ప్రతిపాదిస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా సంస్కృత భాషలో ఉన్నటువంటి గ్రంథాలు ఇంతే కాకుండా ఈ సూత్ర భాష వార్థికలే కాకుండా అద్వైత సిద్ధి ఖండన ఖండన ఖాద్యము మరియు తత్వ ప్రదీపిక అనేటువంటి చిత్సుఖాచారు రాసినటువంటి చిత్సుఖి అనేటువంటి గ్రంథము శ్రీ విద్యారణ్య గురుదేవులు రాసినటువంటి వేదాంత పంచదశి అద్వైత దీపిక ఎన్నో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కానీ సంస్కృత భాషలో ఉన్నాయి ఆ సంస్కృత భాషలో ఉన్నటువంటి గ్రంథాలను అధ్యయనం చేసే సామర్థ్యం లేనటువంటి జిజ్ఞాసులు మందమతులు అజ్ఞాని పురుషులు ఎవరైతే ఉన్నారో వారి కోసము నేను ఈ భాషా గ్రంథాన్ని వ్రాస్తున్నాను సంస్కృత గ్రంథ బహుతహే తథాపి సంస్కృత గ్రంథానిసే మందబుద్ధి పురుషనుకు బోధు హోవే నహి సంస్కృత గ్రంథాలు అనేకం ఉన్నాయి కానీ సంస్కృత భాషా పరిజ్ఞానం లేనటువంటి వారికి మంద మందప్రజ్ఞులకు आत्मतत्व बोध कल अवकाश और भाषा ग्रंथ से मंदुद्धि पुरुन को भी बोध हो भाषा ग्रंथा अंटे इपड़े विचार सागर मैं भाषा व रास्मो ई भाषा ग्रंथाल चेत मंदबुद्धि कल वारूड सुखर बोध अवतनी याद भाषा ग्रंथ का आरंभ निष्पन्न అందుకని భాషా గ్రంథాల యొక్క ప్రారంభం ఏదైతే ఉండదో అంటే మేము ఏదైతే భాషా గ్రంథాన్ని రాయడానికి ఉపక్రమిస్తున్నామో ఇది నిష్ఫలము కాదు అంటే సఫలమే సంస్కృత భాష అనభిజ్ఞులైనటువంటి మందప్రజ్ఞులు అజ్ఞాని పురుషులు ఎవరైతే ఉన్నారో వారి కోసము ఈ భాషా గ్రంథాన్ని వ్రాయడము ఇది ఉపయుక్తమే వారికి ఉపయోగపడుతుంది కితు సంస్కృత గ్రంథానికే విచారణ విశేషనికి బుద్ధి సమర్థ నహి హై తినికి అనిమిత్ గ్రంథకారంభ సఫలహే సంస్కృత గ్రంథాలను విచారం చేసేటువంటి సామర్థ్యము ఎవరి బుద్ధి ఎందు లేదో మందప్రజ్ఞులైనటువంటి జిజ్ఞాసులు అజ్ఞ ఎవరైతే ఉన్నారో వారికి ఈ భాషా గ్రంథం అనేటువంటి విచార సాగరమును యుట సఫలమే అవుతుంది అని గ్రంథకర్త గ్రంథం ఎందుకు రాస్తున్నాడు అని తన యొక్క ఉద్దేశాన్ని చెప్పాడు ఇందులో టిప్పన్లు కూడా ఉన్నాయి చూడండి ఐదవ టిప్పను చూడండి సూత్ర గ్రంథాలు సంస్కృతంలో ఉన్నాయి భాష్య గ్రంథాలు అట్లే వార్తకాలు అని చెప్పాడు కదా అది సూత్రము అంటే దేనికంటారు భాష్యం అంటే దేనికంటారు వార్తకం అంటే దేనికంటారు ఆ సంస్కృత భాషా గ్రంథాలు ఏవి అవన్నీ మనకిప్పుడు టిప్పణ ద్వారా శ్రీ పండిత్ పీతాంబర్జీ వారు చెప్తున్నారు ఈ విచారసాగరమునకు ఈ టిప్పణములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా శ్రీ పండిత్ పురుషోత్తం పీతాంబర్జీ అనేటువంటి మహాత్ముడు వ్రాశాడు వారు ఈ టిప్పణములు వ్రాయడం చేతనే ఈ విచారసాగరమైనటువంటి గ్రంథము బహుళ ప్రచారంలోనికి వచ్చింది లేకపోతే ఈ సాధు నిచ్చలదాస్ స్వామీజీ వారు వ్రాసినటువంటి గ్రంథాన్ని అనాయాసంగా తెలుసుకునేది సంభవించదు ఎందుకంటే కొన్ని కొన్ని చోట్ల ప్రౌఢీవాదం చేత చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన యొక్క అభిప్రాయాన్ని తెలుసుకునేది చాలా గహనమవుతుంది కఠినమవుతుంది కానీ ఎక్కడెక్కడ కఠిన ప్రసంగాలు ఉంటాయో మూల గ్రంథకర్త అయినటువంటి సాధు నిచ్చలదాస్ స్వామిజీ వారు ఎక్కడైతే ఉదాసీనంగా శబ్దాలను వదిలిపెట్టి వెళ్ళిపోయినాడో అక్కడ ఆ శబ్దాలను విశ్లేషణ చేశాడు కఠిన శబ్దాలకు టిప్పన్లు ఇచ్చాడు మరి ఎక్కడైతే ప్రౌఢీవాదం చేత చెప్పుకుంటూ పోయాడో అక్కడ విషయాన్ని సమన్వయం చేసి శ్రోతా పురుషుల లోపల ఏ విధమైనటువంటి సంశయము విపరీత భావన లేకుండా దాన్ని స్పష్టం చేస్తూ వెళ్ళిపోయాడు శ్రీ పండిత్ పీతాంబర్జీ వారు అందుకని శ్రీ పండిత్ పీతాంబర్జీ వారు కనుక ఈ టిప్పణులు రాయకపోతే ఈ విచారసాగరం అనేటువంటి గ్రంథము ఇంత బహుళ ప్రచారంలో వచ్చేది కాదు అందుకని ముముక్షులపై ఎంతో ఉపకారం చేసినటువంటి మహానుభావుడు దయార్ద హృదయుడు రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడైనటువంటి శ్రీ పండిత్ పీతాంబర్జీ వారు చాలా ముముక్షువులకు ఎంతో ఉపకారం చేశాడు కేవలం ఇక్కడ విచార సాగరానికి టిప్పలు కాకుండా శ్రీ పండిత్ పీతాంబర్జీ స్వతంత్ర గ్రంథాలను కూడా రాశాడు విచార చంద్రోదయము అనేటువంటి గ్రంథము అట్లే వేదాంత బాలబోధము అనేటువంటిది కూడా వారి యొక్క స్వతంత్ర గ్రంథం ఇంతేకాకుండా ఉపనిషత్తులపై భాష్యాన్ని అనువాదం చేస్తు టీకా రాశాడు వేదాంత పంచదశకి టీకా రాశాడు మరియు శ్రీమద్ భగవద్గీతకు కూడా ప్రతి చెప్తూ సంక్షేపంగా టీకా రాశాడు మరియు వృత్తి గ్రంథము శ్రీ సాధు నిశ్చలదాస్ స్వామిజీ రాశాడు దానిని సంక్షేపముగా వృత్తి రత్నావళి అనేటువంటి పేరు చేత శ్రీ పండిత్ పీతాంబర్జీ వారు ఆ వృత్తి ప్రభాకరము యొక్క సారము చెప్పి రాశాడు వృత్తి రత్నావళి అనేటువంటి గ్రంథాన్ని ఈ విధంగా భాష చక్కగా సులభంగా విశదీకరించి స్పష్టకరించి కఠిన ప్రసంగాలను సులువుగా బోధించి ముముక్షు లోకానికి ఎంతో ఉపకారం చేసినటువంటి మహానుభావుడు శ్రీ పండిత్ పీతాంబర్జీ వారు వారు అడుగడుగున కూడా టిప్పను ఇచ్చి విషయాన్ని స్పష్టం చేస్తూ పోయారు ఇక్కడ మూల గ్రంథకర్త సాధు నిచ్చలదా స్వామిజీ వారు సూత్ర భాష చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు కానీ సూత్రం అంటే దేనికంటారు భాష్యం అంటే దేనికంటారు ఆర్తికాలంటే అవన్నీ కూడా మనకు స్పష్టంగా బోధిస్తున్నాడు శ్రీ పండిత్ పీతాంబర్జీ వారు ఐదవ చూడండి సూత్రం అంటే దానికి మహాత్ములు శ్లోకబద్ధంగా చెప్తారు అల్పాక్షరమ సందిగ్ధం సారవత్ విశ్వతో ముఖం హస్తూభమన వద్యం సూత్ర విధు విధు అని సూత్రం యొక్క లక్షణం చేశారు మహాత్ములు దాన్ని హిందీ భాషలో అనువాదం చేస్తూ శ్రీ పండిత్ పీతాంబర్జీ వారు చెప్తూ ఉన్నారు స్వల్ప అక్షరం వాలా సూత్రం అంటే సంక్షేపంగా చాలా చిన్నదిగా ఉంటుంది ఉదాహరణకు అథాతో బ్రహ్మ జిజ్ఞాస జన్మాద్యశయ శాస్త్ర యోనిత్వాత్ తత్వ సమన్వయాత్ నా తీర్ణాశబ్దం ఆనందమయో అభ్యాసాత ఇవన్నీ సూత్రాలండి ఎంతెంత చిన్న చిన్నగా ఉంటాయి అయితే ఈ సూత్రాలు ఎలా ఉంటాయి వాటి లక్షణం ఏమిటి అని అంటే అల్పాక్షరం చాలా పొడువుగా ఉండవండి సంక్షేపంగా చిన్న చిన్న వాక్యాలు ఉంటాయి ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రకారంగా అల్పాక్షరాలు ఉంటాయి మరియు అసంధిగ్ధము అసందిగ్ధికయ్యే నిస్సందేహ సారవాల సూత్రంలో ఏ విధమైనటువంటి సందేహం లేకుండా సారభూతమైనటువంటి విషయము ఆ సూత్రంలో విమిడి ఉంటుంది సారగర్భితమైనటువంటి సూత్రాలు ఉంటాయి మరియు సర్వతోముఖం విశ్వతోముఖం అంటే సర్వ ఓరు ప్రవృత్తి అనే వాళ్ళ అంటే ఏ వైపు నుండి చూసినా కానీ దానికి ఒక అర్థము వెళ్తుంది విశ్వతోముఖం ఏ విధంగా దీపము ఎక్కడ చూస్తుంది అని అంటే ఎటు చెప్తారు చెప్పండి తూర్పుకు చూస్తుందా పడమరకు చూస్తుందా ఉత్తరం చూస్తుందా దక్షిణం చూస్తుందా పైన చూస్తుందా ఎక్కడ చూస్తుందో చెప్పండి అన్ని వైపులా చూస్తుంది దీపం అట్లే ఈ సూత్రం కూడా విశ్వతోముఖం అన్ని దిక్కుల నుంచి దాన్ని విచారం చేయడానికి వస్తుంది అందుకని సర్వవోరు ప్రవృత్తి కొనే వాళ్ళ అన్ని వైపులా ప్రవృత్తమయ్యేటువంటివి అందుకే కదా బ్రహ్మసూత్రాలకు శంకరాచార్య రాసిన దానికంటే పూర్వమే పది మంది భాష్యాలు రాశారు రామానుజాచారులు మధ్వాచార్యులు లింబకాచారులు వల్లభాచారులు ఇంకా అనేక మంది వాళ్ళ వాళ్ళ మతానుసారంగా ఈ సూత్రాలను మలుచుకొని భాష్యాలు రాశారు కానీ అవన్నీ కూడా అపూర్ణం ఉన్నాయి అంటే ఉపనిషత్తుల యొక్క తాత్పర్యాన్ని అనుసరించి లేవు అవి అవన్నీ గమనించి శ్రీశంకరుల వారు ఆ వేదాంత వేద్యమైనటువంటి పరబ్రహ్మతత్వాన్ని చక్కగా ఉపనిషత్తుల యొక్క తాత్పర్యాన్ని అనుసరిస్తూ భాష్యాన్ని వ్రాసారు కాబట్టి ఇది విశ్వతోముఖం అన్ని దిక్కుల ప్రవృత్తమవుతుంది సూత్రం కిసీ ఖరీబీ రోకి నేకు అశక్యం అంటే దాన్ని ఏ విధంగా ప్రతిబంధం చేయడానికి రాదు ఏ విధంగా దాన్ని నిలుపుటకు నిరోధించుటకు అసఖ్యమైనటువంటిది మరియు అనవద్యం అంటే నిర్దోషమైనటువంటిది ఏ విధమైనటువంటి దోషము కూడా సూత్రంలో ఉండదు ఇటువంటి జో వాక్యం అటువంటి సంక్షిప్తమైనటువంటి ఏ వాక్యం అయితే ఉన్నదో సో సూత్రకయ్యే హై దానికి సూత్రము అంటారు ఐసే సూత్రానికే సముదాయ రూపు షట్ శాస్త్ర ఆదిక అనేక గ్రంథు హై ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి లక్షణానుసారముగా సూత్రాల యొక్క సముదాయ రూప షట్ శాస్త్రములు షట్ దర్శనాలు ఉన్నాయి పూర్వమీమాంస ఉత్తరమీమాంస న్యాయ వైశేషికము సాంఖ్య యోగం ఇట్లా ఆరు శాస్త్రాలు ఉన్నాయి ఇవన్నిటికీ మూల గ్రంథాలు సూత్ర గ్రంథాలే తినిహ వేద వ్యాస రచిత్ పాంచసౌ పచుపన్ బ్రహ్మ సూత్ర రూపు ఉత్తరమీమాంస శాస్త్రక సూత్ర శబ్ద కరికే గ్రహణ హే అయితే దోహలోపల మూల గ్రంథకర్త శ్రీ సాధు నిచ్చల స్వామిజీ వారు సూత్ర అనే శబ్దం మీద ప్రయోగం చేశాడో దానిచేత మనం ఇక్కడ ఈ షటి దర్శనాల యొక్క సూత్రాలని గ్రహించకుండా శ్రీ వేదవ్యాస మహర్షుల వారు రచించినటువంటి ఐదు వందల యాభై ఐదు సూత్రాల యొక్క సముదాయాత్మక బ్రహ్మసూత్రము లేదా శారీరక మీమాంస అనబడినటువంటి గ్రంథాన్ని ఆ బ్రహ్మసూత్రాలనే మనం సూత్రశబ్దం చేత గ్రహించాలి అంటున్నాడు ఆరు ఉపనిషత్ అవురు గీత ఆదిక్ అన్య గ్రంథానిక ప్రభుతి శబ్ద కరికే గ్రహణ హే శ్లోకంలో ప్రభుతి అనే శబ్దం ఉంది ప్రభుతి అంటే మొదలుకొని మొదలుకొని అంటే ఏమేమి గ్రహించాలి అంటే బ్రహ్మ సూత్రాలే కాకుండా ఆ సూత్రాలకు ఆధారభూతమైనటువంటివి ఉపనిషత్తులు మరియు శ్రీకృష్ణ పరమాత్మ అర్జున్ల వారికి ఉపదేశించినటువంటి శ్రీమద్ భగవద్గీతను కూడా ఇక్కడ సంగ్రహం చేసుకోవాలి తర్వాత భాష్యం పైన ఆరవ టిప్పణ ముందు చూడండి భాష్యం కూడా సంక్షేపంగా శ్లోకబద్ధంగా లక్షణం మహాత్ములు చేసి ఉన్నారు సూత్రార్థో వర్ణ్యత్ర పదవి సూత్రానుసారి స్వపదాని వర్ణ్యంతే భాష్యం భాష్య విధు విధు సూత్రం యొక్క అర్థాన్ని వర్ణిస్తూ తన స్వ పదాలను ప్రయోగించేస్తాడు తాను ప్రయోగించినటువంటి స్వ పదాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా మళ్ళీ పర్యాయ శబ్దాలను అనేకంగా చెప్తాడు ఆరో టిప్పణం చూడండి సూత్రాది రూప మూల గ్రంథగత పదుకు లేకే తాకే పర్యాయ రూప స్వ పదంకు కహకే సూత్రంలో ఉన్నటువంటి పదాలను తీసుకొని వాటి యొక్క అర్థాన్ని చెబుతూ ఆ సూత్రగత పదములకు పర్యాయమైనటువంటి స్వపదాలను ప్రయోగం చేస్తాడు భాషకారులు ఫీర్ మూలగత పదానికి అనుసారి పదం కరికే ఆ మూల గ్రంథంలో అంటే సూత్రాల్లో ఉన్నటువంటి పదాలను విశ్లేషణ చేస్తూ స్వపదాలను ఏవైతే ప్రయోగం చేస్తాడో తన స్వ పదాలను కూడా మళ్ళీ విశేషంగా వర్ణించి చెప్తాడు అటువంటి గ్రంథానికి స్వ భాష్యకయహే అటువంటి దానికి భాష్య గ్రంథము అంటారు ఐసే భాష్య అనేకహే అటువంటి భాష్య గ్రంథాలు కూడా అనేకం ఉంటాయి మనం కదా ఇంతకు పూర్వం చెప్పుకుంటూ వచ్చాం ఉత్తరమీమాంస బ్రహ్మసూత్రాలకు శంకరాచార్యులు భాష్యం రాస్తే పూర్వమీమాంస సూత్రాలకు సాబరస్వామి మరియు న్యాయ సూత్రాలకు వాత్సన ఋషి మరియు వైశేషిక సూత్రాలకు ప్రశస్త పాదులు మరియు సాంఖ్య సూత్రాలకు విజ్ఞాన భిక్షు యోగ సూత్రాలకు శ్రీ వేదవ్యాస భగవానులు ఈ విధంగా భాష్య గ్రంథాలు కూడా అనేక ఉన్నాయి అందులో కిమ్మేసే ఇహ శ్రీ శంకరాచార్యకృత భాషిక గ్రహణే గృహలో ఏదైతే భాష్య అనేటువంటి శబ్ద ప్రయోగం చేయబడిందో దాని చేత ఇక్కడ శ్రీ వేదవ్యాస భగవానుడు రాసినటువంటి బ్రహ్మ సూత్రాలపై ఏదైతే శ్రీ శంకరాచార్యుల భాష్యం రాశారో దాన్నే ఇక్కడ గ్రహించాలి అని తెలుసుకోవాలి తర్వాత ఏడవ టిప్పణం వార్తీకం అన్నాడు కదా వార్తీకం అంటే దేనికంటారు అది చెప్తున్నాడు చూడండి వార్తీకం యొక్క లక్షణం కూడా మహాత్ములు ఈ విధంగా చేశారు ఉక్తనుక్త దురుక్తం చింత ఎంత ప్రవర్తతే తదేవ వార్తీకం ప్రాహుః మహర్షయ ఉక్తనుక్త దురుక్త సూత్రాల్లో భాష్యంలో చెప్పబడినటువంటి పదాలను విస్తారంగా వర్ణిస్తూ వారు చెప్పని పదాలను కూడా అధ్యాహారం చేసి మరియు చెప్పనటువంటి వాటిని కూడా అంటే అనువే వ్యతిరేకంగా అనువే పద్ధతులు వ్యతిరేక పద్ధతుల్లో విస్తారంగా వర్ణించి వ్రాసే గ్రంథము వార్తీక గ్రంథము అంటారు మూల గ్రంథ కార్యకర్తి అనుక్త విరుద్ధయుక్త ఆర్థిక చింతనో విచారో దిశ విషయో శ్లోకద్ధ్ వ్యాఖ్యాన్ సో వార్తికయే మూల గ్రంథకారులు చెప్పినటువంటి చెప్పనటువంటి మరి విరుద్ధంగా చెప్పినటువంటి సకల విషయాలను అన్నింటిని కూడా చింతన రూప విచారము ఏ గ్రంథం శ్లోకబద్ధంగా ఉంటుందో అది వార్తీకమనబడుతుంది కైసే వార్తీ అనేకహే ఈ విధంగా వార్తీక గ్రంథాలు కూడా అనేకం ఉన్నాయి పూర్వమీమాసకు శ్రీ కుమారుల భట్టు శ్లోక వార్తీకము తంత్రవార్తీకము రాశాడు మరియు ఉత్తరమీమాంసకు శ్రీ సర్వజ్ఞాపన మునీంద్రుల వారు సంక్షేప శారీరకము అట్లే న్యాయవార్తీకము మరియు ఇతర ఇతర అన్య గ్రంథాలపైన కూడా వార్తకాలు ఉన్నాయి అయితే వాటన్నిట్లో తినిమేసే ఇలా శ్రీ శంకరాచార్యకి శిష్య శ్రీ సురేశ్వరాచార్య మండనమిశ్రకృత్ వార్త గ్రహణే అయితే వ్యాసభగవాన్లు రాసినటువంటి బ్రహ్మసూత్రాలకు భాష్యము శంకరాచార్య రాస్తే దానిపైన వార్తీకాలు శ్రీ సర్వాజ్ఞాత మునిందుల వాళ్ళు సంక్షేప శారీరకం రాశారు ఇది బ్రహ్మసూత్ర భాష్యానికి వార్తకం అట్లే మరియు ఉపనిషత్ భాష్యం ఏదైతే ఉందో అందులో ముఖ్యంగా తైత్తరియ ఉపనిషత్తు భాష్యానికి మరియు బృహదారణ్యక ఉపనిషత్తు భాష్యానికి శ్రీ శంకరాచార్యుల వారి యొక్క శిష్యుడైనటువంటి పూర్వాశ్రంలో మండలమిశ్వరుడిగా వ్యవహరింపబడినటువంటి మరియు శంకరుల వారికి శిష్యుడైన తర్వాత శ్రీ సురేశ్వరాచారు పేరుతో ప్రఖ్యాతిగాంచినటువంటి మహాత్ముడు వార్తీకలు రాశాడు అట్లే శంకరాచార్యులు ఏదైతే దక్షిణామూర్తి స్తోత్రం రాశాడో దానిపైన కూడా శ్రీ సూరేశ్వరాచారులు వార్తకాలు రాశాడు అట్లే పంచీకరణానికి కూడా వార్తకాలు రాశాడు కాబట్టి శ్రీ సూర్యేశ్వరాచారులకు వార్తకారులు అని చెప్తారు వార్తీకం అంటే అనేక శాస్త్రాలకు వార్తకాలు ఉన్నాయి కానీ శ్రీ సూరేశ్వరాచార్య రాసినటువంటి వార్తకాలనే ఇక్కడ గ్రహించాలి అని చెప్పాడు श्लोक मतिमंद अने शब्द वा दा, दिन पैन एनदिपण चूडानी मति मंद कहिए संस्कृत ग्रंथा के विचारने विषय जिनकी अलबुद्धि है और अजा कहिए स्वरूप के अज्ञानी है ऐसे पुरुषन को लखी कहे जान मई भाषा ग्रंथ को करता हूँ శ్రీ సాధు నిశ్చలదాస్ స్వామిజీ ఒక అభిప్రాయాన్ని పండిత్ పీతాంబర్జీ వారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు మతిమంద అనేటువంటి శబ్ద ప్రయోగం చేశాడు కదా మతిమంద అంటే మంద బుద్ధి కలిగినటువంటి వారు అంటే ఏమిటి సంస్కృత గ్రంథములను విచారం చేసేటువంటి సామర్థ్యం లేని అల్పబుద్ధి కలిగినటువంటి అజ్ఞాని పురుషులు అజాని అంటే అజ్ఞాని పురుషులు ఎవరి అజ్ఞానము స్వరూపుకే అజ్ఞాని స్వస్వరూపం యొక్క అజ్ఞానం కలిగినటువంటి పురుషుల కోసము ఈ హిందుస్థానీ భాషలో శ్రీ విచారసాగరం అనేటువంటి గ్రంథాన్ని నేను వ్రాస్తున్నాను అని చెప్పాడు ఇసు కథనుకరి ఈ విధంగా చెప్పడం చేత సంస్కృత విషయ అల్పమతి వల్ల అవరు స్వరూపుక అజ్ఞాని యా భాషా గ్రంథిక భాష ఎందు అల్పంగతి కలవారు అంటే సంస్కృత భాష అనభిజ్ఞులు అంటే భాష పరిజ్ఞానం లేనటువంటి వాళ్ళు మరి స్వరూపం అజ్ఞానం కలిగినటువంటి వారు ఇంతేకాకుండా సాధన చతుష్టయ సంపత్తితో కూడి స్వస్వరూప సాక్షాత్కారాన్ని పొందాలి మోక్షాన్ని పొందాలి అనేటువంటి జిజ్ఞాస ఎవరికైతే ఉందో వారు ఈ భాషా గ్రంథానికి అధికారి అధికారులు అని చెప్పినట్లయింది అయితే ఇక్కడ మందమతి మరియు అజాని అంటే అల్పబుద్ధి గల అజ్ఞాని అని అధికారికి రెండు విశేషణాలు ఇచ్చి చెప్పాడు శ్రీ సాధునిచ్చలదాస్ స్వామీజీ ఈ రెండు విశేషణాలను ఎందుకు ఇచ్చాడు దాని యొక్క పదకృతి శ్రీ పండిత్ పీతాంబర్జీ వారు చేస్తూ ఉన్నారు ఆ విషయం మనము రేపటి నుంచి తెలుసుకుందాం హరి ఓం తత్సత్ ఓం సహనాభవ సహనోభునత్ సహ వీర్యం కరవాహై తేజస్వి నవధీతమస్తు మావిషావహై శాతి శాంతి శాంతి